ీవా గణపతి భవామే కవీకముపష్టమే బ్రహ్మణిశ సాదర శ్రీమహాగణాధిపతాశివసన శంకరాచార్యమ్రాచార్యపర్యంతం వందే గురు పరంపరా శుక్ ప్రాీర విమోక్షణా కామక్రోధోద్భవం సయుక్త సుఖీ నర జీవితంలో ఈ వేగము పనికిరాదు కామక్రోధముల యొక్క వేగము పనికిరాదు వేగం ఒక్క చోట మాత్రం మనకు వస్తుంది కరెక్ట్గా ఉంటుంది అదేంటంటే నడిచేప్పుడు వేగంగా నడవాలి బ్రిష్ వాకింగ్ చేయాలి అంతేగాని ఏ రకంగా సాయం తీసుకుంటూ నడిస్తే అది ఎక్సర్సైజ్ అవ్వదు మీరు ఎక్సర్సైజ్ రోగంతో ఉపయోగం ఉంటుంది కానీ మంచి లాభం కలగాలి అంటే మంచి వేగంగా నడవాలి అలాగే నిద్ర లేచిన వెంటనే అలా సాగు తీసుకుంటూ కాకుండా మంచి వేగంగా ఇటువంటి నడవడం దానిస్తే మంచి దేహానికి ఒక సత్వగుణం సమూహగుణం పోతుంది యాక్టివిటీ వస్తుంది యాక్టివిటీ అంటే రజోగుణమే ఇట్ స్టిల్ ఇట్ ఈస్ లీగే అప్పుడు మినహాయించి ఇంకెప్పుడు వేగం పరికరా నెంబర్ వన్ నెంబర్ టూ వేగము మనస్సులో పుడుతుంది మనస్సులో పుట్టి దేహంలో కారులో వేగం వెళ్తుంది అనుకోండి ఆ కారు వేగం ఎక్కడి నుంచి వచ్చింది చేతుల నుంచి కాళ్ళ నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సులో వచ్చింది ఆ మనస్సులో ఎక్కడి నుంచి వచ్చింది కామత్రోవం ఏదో కామన్ ఉంటుంది కోపంగా ఉన్నవాడు స్పీడ్ పెడతారు ఏదో ఏదో కామన్ ఉంటుంది కామనా అంటే సంథింగ్ టు అకామిడేషన్ ఏదో అకామిడేషన్ చేయాలి అనేది సో అసలు వేగం ఉండరాదు కానీ సామి నడిపించాలి కానీ పదుగులు తీయకూడదు సో ఇది పరిగెత్తి పాలు తాగడం కాదు నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే సాతని మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ఆయన కర్ర వేగంగా వెళ్ళిపోతున్నాడు ఏమిటవి వెళ్తుందంటారు ఎవరినో ఎవరినో ఏదో చేయడానికి వెళ్తున్నాడు అన్నమాట అంటే అది క్రోధ వేగం అంటారు అప్పుడు అటువంటి వాడిని చూసి మీరు చెప్పచ్చు ఏదెందుకంటే నా వేగం తగ్గించండి ముందు కర్ర పక్కన పారేసి వేగం తగ్గించి కూర్చొని మంచిది తాగింది తర్వాత ఆలోచిస్తారు ఏం చేయాలో కాబట్టి వేగం తప్పు అలాగే ఒకడు హడావుడిగా వెళ్ళిపోతున్నాడు కర్ర పట్టుకుని కాదు హడావుడిగా వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో అక్కడ ఏదో మిస్ అయిపోతుంటే ఆ భోగం ఏదో దానికోసం వెళ్ళిపోతున్నాడు అది కామ వేగము ఇది కూడా చాలా దోషం కామశబ్దానికి శంకరులు చాలా వైడ్ మీనింగ్ ఇచ్చారు కృష్ణ దీన్ని పొందాలనే ఆశ ఆ తెరాశ కృష్ణ ఆ పొందదగ్గర ఏది ఇంద్రియగోచరం ఇంద్రియాలకు సంబంధించింది ఇంద్రియంతో పొందాలి అది ఇష్టమైన విషయం ఇంద్రియగోచరమైన లాగా విషయం అవుతూ శబ్ద స్పర్శాలు ఆ విషయము ఒకప్పుడు కంటి కనపడం కావచ్చు లేకపోతే కేవలము వినబడేది మాత్రమే అవ్వచ్చు కేవలము వినబడింది అంటే సో ఇది మీకు నేను కమర్షియల్ చూసాను చాలా అంటే ఈ కమర్షియల్స్ అన్ని కూడా మన కన్స్యూమర్ కల్చర్ని ప్రతిఫలిస్తూ ఉంటాయి అందరూ పరిగెత్తుగా నడిపితూ ఉంటారు ఇటు ఒక డైరెక్షన్లో ఉంటారు ఒకే డైరెక్షన్ పురుషులు స్త్రీలు అందరూ ఎదురుకుండా ఒకరు ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాయి వాళ్ళు అందరూ ఇటు పరిగెత్తుకి వెళ్తున్నారు ఏంటంటే అంటే అంటాడు అక్కడ ఏదో రెఫ్రిజరేటర్స్ లేకపోతే కాట్లో ఏదో కొత్తది ఒకటి వచ్చింది అది అన్ని అమ్మకానికి పెట్టాడు అందుకోసం వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని ఏదో ఒక ఐటమ్ అది కొనుక్కుందుకు వీళ్ళందరూ పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు అని ఒక అభిప్రాయం అది విన్న వెంటనే వీడు కూడా ఇటువంటి వాళ్ళతో పరిగెత్తుకు వెళ్ళి వాడు దీన్ని కామ వేగము అంటే కదా ఈ కాపు వేయడం చాలా మంచిది అది మీరందరూ కలిగి ఉండాలి అని ఈ కమర్షియల్ పీపుల్ ప్రమోట్ చేస్తూ ఉంటారు ఈ కన్స్యూమర్ కల్చర్ మనల్ని కన్స్యూమర్ల కింద మార్చేస్తారు ఆ బుద్ధిలో ప్రవేశించి ఆ మన బుద్ధిలో వాసనలన్నీ సృష్టిస్తారు దీన్ని కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఇంపీరియలిజం మీది మన మనస్సు మీద దండయాత్ర చేసి మన మనస్సు మంది కాకుండా చేసేస్తారు అంటే మీరు ఎలా ఉంటాడంటే పొద్దున్న లేవగానే స్టార్ బుక్స్ కాఫీ తాగాలి అని అలాగే థింక్ చేస్తాడు ఆ వాషన్ అలా ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మెక్డానల్డ్ బిగ్ మ్యాక్స్ అని ఒకటి అది తినాలి అది వాడు అలాగే ఆలోచిస్తాడు తర్వాత మధ్యలో స్నాక్ తినాలంటే పిజ్జా ఆర్థం చేయాలి అని అలాగే ఆలోచిస్తారు ఈ పిజ్జా కూడా ఎలా అర్థం చేస్తారంటే పిజ్జా డాట్ మీరు అక్కడ వాడు బొమ్మలు ఇస్తారు ఆ బొమ్మల్లో మీకు నచ్చిన డిస్క్రిప్షన్ ఇస్తారు ఈ బొమ్మను ఎల్లార్జీ కూడా చేయొచ్చు అండి చిన్నది కాబట్టి ఎల్లార్జ్ చేసే ఒక అప్ అవుతుంది ఓకే అది చూడగానే మీకు నోట్లో జరుగు ఊరి ఇట్లా ఉంటుందండి అది హై డెఫినేషన్ ఫోటోగ్రఫీలో తీసి ఎల్లార్జీ చేసి సో మీరు వెంటనే యూ చూస్ ది వన్ అండ్ దెన్ యూ టైప్ ది ది అడ్రస్ టైప్ అడ్రస్ వస్తే జియో జియో సాటలైట్లో పెట్టారు వాళ్ళు దాని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు ఆ అడ్రస్ ఎన్ని సమస్యలు అది వినాప్ యూనిఫర్సీ టైప్ టెలిఫోన్ నెంబర్ ఎందుకంటే ఆ టెలిఫోన్ నెంబర్కి జియో సెటలైట్ అడ్రస్ వాడికి తెలుస్తుంది ఆ అడ్రస్ టైప్ చేసింది క్రెడిట్ కార్డ్ నెంబర్ మాత్రం టైప్ చేయాల్సి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ వారి క్రెడిట్ కార్డుని బ్యాంక్కి రిఫర్ చేస్తారు ఇదంతా కూడా నేను సెకండ్ల అయిపోతుంది మీరు క్రెడిట్ కార్డు నెంబర్ ఇచ్చిన వెంటనే బ్యాంక్కి రిఫర్ చేస్తారు బ్యాంక్ ఎప్రూవ్ చేస్తుంది వీటి దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు సేల్ చేయొచ్చు అది ఎప్రూవ్ చేస్తుంది ఇదంతా కూడా థర్టీ సెకండ్స్లో అయిపోతుంది వెంటనే స్క్రీన్ మీద మంచి అందంగా నిలిచిపోతా యువర్ పిజ్జా విల్ అరైవ్ ఇన్ ఫార్టీ ఫైవ్ ఆర్ థర్టీ మినిట్స్ వచ్చేస్తుంది వాడు చెప్పిన టైంకి వచ్చేస్తుంది వాడు అక్కడ పిజ్జా ఎలా బయలుదేరుతాడో తెలుస్తున్నాం అండి ఆ అడ్రస్ మీరు ఇచ్చిన అడ్రస్ని పంపిచేస్తాడు దాంట్లో ఆ మిషన్లో అదేమో జియో శాటలైట్ డైరెక్షన్ ఫైండర్ అది మంచి చేసి వాడి పిజ్జా వెనకాల పెట్టేసుకుని స్కూటర్ వెనకాల పెట్టేసుకుని స్కూటర్ కూడా కాదు కారు చిన్న సైజు కారు వెనకాల పెట్టేసుకుని పిజ్జా పెద్ద ప్యాకెట్ వాడు బయలుదేరుస్తాడు అది అక్కడ ఆ లోపలి నుంచి వాయిస్ వస్తుంది టేక్ లెఫ్ట్ సో లెఫ్ట్ టేక్ రైట్ రైట్ అది వస్తుంది వాడి వాడు అలాగొచ్చేయడం అంటే యూ హ్యావ్ అరైవ్డ్ అట్ దిస్ డోర్ అంటే డోర్ల దగ్గరికి అక్కడ పార్క్ చేసేసి ఈ పిజ్జా తీసి బెల్లకి వచ్చేసి నేను చేతిలో పెట్టి వెళ్ళిపోతాను పిజ్జా డిలే అయితే యూ విల్ బీ యూ విల్ గెట్ యువర్ పిజ్జా ఫ్రీ దాంతో వీడు స్నాక్ అంటే పలానా పిజ్జా అనేది తినాలి అలాగ అలాగే ట్రైన్ ఇస్తాడు కుక్క పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు చూడండి దానికి బెల్లు కొడితే డిస్కెట్ వస్తుంది దానికి అలాగేదో అలాగే ఏదో ట్రైనింగ్ మనకు కూడా అలా ట్రైనింగ్ ఇచ్చేస్తారు ఇంకా నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే మైక్రోసాఫ్ట్ వాడు చెప్పిందే నాలెడ్జ్ వాడు విషి వాడు చెప్పింది వేదే అది నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ డెఫినేషన్ అది మైక్రోసాఫ్ట్ అది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ మీకు కావాలంటే విండోస్ ఇట్ ఈజ్ విండో టు నాలెడ్జ్ దానికి విండోస్ అంటే విండో టు నాలెడ్జ్ ఈ రకంగా వాసనాలన్నింటినీ నింపేసి కామ వాసనాలని నింపేసి కన్స్యూమర్ పీపుల్ కైనా ఈ పిల్లలు ఆ కల్చర్లో పెరిగిన పిల్లలు వాళ్ళు మాట్లాడి తింటే దుఃఖం దొరుకుతుంది అక్కడ ఆ పిల్లలకి సోషల్ లైఫ్ ఉండదు ఆట ఉండదు పాత ఉండదు ఏమీ ఉండదు అక్కడ ఎక్స్ బాక్స్ తర్వాత కామిక్ క్యారెక్టర్స్ స్క్రీన్ క్యారెక్టర్స్ అవే ఉంటాయి తప్పించి ఇంకా వాడికి ప్లాస్టిక్ లైఫ్ అంటారు ప్లాస్టిక్ అయిపోతుంది మీ లైఫ్ కూడా ప్లాస్టిక్ మీ బుర్ర కూడా ప్లాస్టిక్ అయిపోతుంది చాలా కృత్రిమమైన కన్సూమర్ కల్చర్ లో బతికేస్తూ ఉంటాం మనం దీన్ని కామ వేదము అంటారు దీన్ని సుతరాము పరిత్యాగం చేయాలి తర్వాత శ్రూయమానే అని శ్రూయమానే అనే మాత్రం మీకు పతంజలి మహర్షి కూడా ఆనుశ్రవిక విషయ వికృష్ణ వైరాగ్యం దృష్ట ఆనుశ్రవిక విషయ వికృష్ణ వైరాగ్యం కనపడే భోగాల ఎందు తృష్ణ వికృష్ణ అంటే తృష్ణ వేకుంగుట వినబడే భోగాలు వినపడే ఎక్కడ వినపడతాయి వేదంలో వినపడతాయి శుక్తి వేదంలో కర్మకాండ నీకు ఈ భోగం ఆ భోగం ఆ భోగం ఈ భోగం అని చెప్తూ ఉంటుంది అవి విని వీడు వీడు ఆ వాసన చిత్రయాజేత పశుకామ అనేప్పటికీ ఆ అమ్మో నాకు నాకు పశువులు వెళ్తుంటే బాగుండు అని అనుకుంటాడు అలాగే ఇంకేదో ఉంటుంది ఆగ్నేయమ శాఖపాలందరులపే గ్రామకామహ గ్రామకామహ వీడికి గ్రామం అంటారు వీడి అధీనంలోకి రావాలి అది వాడి ఇప్పుడు రాజకీయ నాయకులు పూజలు వీ చేస్తారు కదా సంథింగ్ లైక్ దాట్ సో ఆ విధంగా ఈ కామనల కర్మకారణం ఉంటుంది అది శూలమానే అది విన్నప్పుడల్లా వీడు ఐష్యం వీడు వాసనలు వస్తుంది ఈ విధంగా ఎలిజేయం కావచ్చు కావచ్చు పదం రిలీజియస్ లిటరేచర్ కావచ్చు లేకపోతే సెక్యులర్ లిటరేచర్ కావచ్చు మన కామ ప్రమోట్ చేసేటువంటి లిటరేచర్ అంతనీ కూడా పక్కన పెట్టేసింది అలాగా నిష్కామంగా ఉండాలి అయితే దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డిజైర్లస్ స్టేట్ ఏ కామనా లేని స్టేట్ కానీ ఎందుకు కొంతమంది అభిప్రాయం ఉంటుందంటే వాడి మనసులో ఏముంటుంది డల్ గా ఉంటుందని స్టేమ్ స్టేట్ అంటే ఇప్పుడు మీరు కూర చేశారనుకోండి కూరలో కో పెట్టలేదు ఉప్పేయలేదు పులిపేయలేదు కారం వేయలేదు షుగర్ అన్నది దాన్ని ఎలాగే తిన్నాం దండి స్టేల్గా బ్లాండ్గా ఉంటుంది రుచిపతి లేకుండా అలాగే వీడు బ్రతుకు కూడా ఓ రుచిపతి ఏముండదు ఇంకా నిష్కామంగా ఉన్నాడంటే ఇంతవరకు వస్తుంది వీడని అనుకుంటారేమో అబో అలా అనుకోకండి సుమ చాలా తప్పు అలా అనుకోవాలి నిష్కా డిజైర్లెస్నెస్ ఉన్నది ఇట్ ఫుల్నెస్ ఆ డిజైర్లెస్నెస్ వల్ల ఏమవుతుందంటే నిష్కామ భావనలో బతికినప్పుడు ఆ ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఓపెన్ అప్ అయిపోతాయి మీరు ఆత్మానందం పెళ్ళు బికి వచ్చేస్తుంది వాడు పూర్ణంగా శాంతంగా ఆనందంగా ఉంటుంది వాడికి లోటంటే ఏమిటారు ఈ కామనల వెంట పరిగెత్తి ఇవ్వడం అని చూసారా వీడి ఎందుకంటే వీడు ఇది కా ఇది కావాలని అది ఇది కావాలని అది అలా పరిగెత్తిస్తుంటున్నారు లోటు కాదు కాబట్టి డిజైర్ అంటే ఏమిటంటే డిజైర్ ఇస్ ది డినయర్ ఆఫ్ వాట్ ఈజ్ డిజైర్ ఇస్ ది డి ఆఫ్ ద ప్రెసెంట్ డిజైర్ ఇన్ డిజైర్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ బై ఇమాజిన్డ్ సో ఈ విధంగా డిజైర్ గురించి రకరకాలుగా చెప్పవచ్చు కాబట్టి నిష్కామన్ గా ఉండాలి కామన్ ఇంట్ చూసాం ప్రోఫెస్ ఆత్మన ప్రతికూలూ దుఃఖహేతుషు దృశ్యమానూ శూయమానూ స్మర్యమాన యోగిద్వేష సోధ ద్వేషభాగమే క్రోధము రిసెంట్మెంట్ అంటే ద్వేషంలో మీకు లెవెల్స్ ఉంటాయి చికాకు ఇరిటేషన్ తర్వాత రిసెంట్మెంట్ హాస్పిటిలిటీ యాంగర్ తర్వాత ఏమో ఇంటెన్స్ హెట్రేట్ ఇవన్నీ లెవెల్స్ సో కొంతమందిని చూస్తే చికాకు పుట్టుతుంది ఉల్లు అది ద్వేషంలో భాగం ఏ లెవెల్లో ఉన్నా కూడా ద్వేషము తప్పదు ద్వేషం ఉండరు నిజానికి మనస్సును ఏ లెవెల్కి శుద్ధి చేయాల్సి ఉంటుందంటే ఈ శోకాలు ఎనిమిందు కూడా శ్రేమ ఉండాలి ఏమీ మన వైపు నుంచి ఎనిమిది ఎవడో ఉండడు వాడి వైపు నుంచి వాడు ఎనిమి అనుకుంటూ ఉంటాడు మహాత్ముల్ని కూడా కొంతమంది అసూయపడతారు మహాత్ముల్ని చూసి అసూయపడతారు మహాత్ములు ప్రసంగం ఏదైనా భక్తి గురించి చెప్పాడు అనుకున్నా మాటలు ఒక పాతి మంది వినే బాస్ చాలా బాగుందండి ఆనందించారనుకోండి ఇంకొకటి అసూయ పడతారు వీడిని చూసి వీడు చెప్పిన దానికి వీళ్ళందరూ తలకాయలు ఊప్పేసి బాగుంది అంటున్నారని ఇంకొకటి అసూపడతారు వీడు పాపం ఏ పాప అడగడం ఏదో భక్తి గురించి చెప్పండి అని భక్తి లాదితే చెప్పాడు అంటే వీడు అసలు మా నోరు కూడా ఒప్పడం చెప్పినందుకు వాళ్ళు సంతోషించినందుకు ఇంకొకటి అసూలు పడతారు దీంతో వీడి కంట్రిబ్యూషన్ ఏముంది ఏమీ లేదు అయినా కూడా వాడి వైపు నుంచి ద్వేషం ఉంటుంది అయితే అసూ ఉంటుంది అసంగతి వీడికి తెలుస్తుంది తెలిసిన ఆశ్చర్యకృష్ణ అయ్యో పాపం అసూయ పడుతున్నాడా దీన్ని ఇది బయటపడాల్సి ఉంటుంది అలా అసూ పడితే పోతే లోకంలో మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు దానికి అలా అసూ పడితే ఇలాగా తర్వాత ఈ అసూయలో కూడా ఈ ద్వేషంలో కూడా చెప్పలే అంటే ఏ ప్రొఫెషన్ వాడు ఆ ప్రొఫెషన్ వాళ్ళే ద్వేషిస్తాడు మరో ప్రొఫెషన్ వాళ్ళని ద్వేషించలేదు ఇప్పుడు సంగీత విద్వాంసుని చూసి క్రికెట్ ప్లేయర్ ద్వేషపడ్డారు క్రికెట్ బ్యాట్స్మెన్ చెందూల్కర్ ఉన్నాడు అనుకోండి ఆయన ధోనిని చూసి అసూయపడతాడేమో కానీ బాలమరళీకృష్ణను చూసి అసూయపడ్డాడు అలా ఆయన ప్రొఫెషన్ లేరు ఈయన ప్రొఫెషన్ లేరు కదా కాబట్టి సేమ్ ప్రొఫెషన్లోనే మీకు అసూయ ఉంటుంది ప్రొఫెషన్ మారితే ఎంజాయ్ చేస్తారు పైగా అసూయ పడది ఎంజాయ్ చేస్తారు కాబట్టి సేమ్ ప్రొఫెషన్లో కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి మనకంటే మంచి మాట ఇంకొకటి ఎవరు చెప్పినా అన్నట్టుగా మనకంటే మంచి మాట బాలాదపి శుభాషుడు మనకంటే మంచి మాట ఇంకొకటి చెప్పిన అబ్బా ఎంత బాగా చెప్పండి అని ఆ రకంగా ఎక్కడ సర్వత్రా మంచిని స్వీకరించేటువంటి లక్షణం ద్వేషాన్నే వాడి చేయటం ఇదంతా కలిగి ఉండాలి ఈ క్రోధం అనేది ఎప్పుడు వస్తుందంటే తనకి ప్రతికూలమైన వాటి ఎందే కోపం ఉంటుంది ఆ ప్రతికూలము అనగా దుఃఖహేతు తనకి ఇబ్బందిని కలిగించేది అయితే నష్టాన్ని కలిగించేది లేదంటే దుఃఖాన్ని కలిగించేవి వాటి ఏంటో ద్వేషం అవుతుంది ఆ కలిగించేవి పదార్థాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఘటనలు కావచ్చు అది దృశ్యమానేసు ఎదురకుండా మనకి కనపడుతూ ఉన్నది కావచ్చు స్వీయ మానేసు ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది ఫోన్ల ఈ ఫోన్లు చేసేసి ఫోన్ల నేను ఒక ఆయన అతను కాపురం భార్య అమెరికా ఇండియా వచ్చింది వచ్చిన మనిషిని అతను సెల్ ఫోన్ కొనుక్కున్నాడు ఇండియాకి రాగానే ఈవిడికో సెల్ ఫోన్ కొనిచ్చాడు మాట్లాడుకున్నాడు ఈ సెల్ ఫోన్ వాళ్ళు ఏదో చిప్పు పెడతారు కదా అదేదో నూట యాభై రూపాయలు పెట్టి ఆ చిప్పు దాంట్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు ఆ చిప్పు పూర్తయ్యేపటికి వీళ్ళ కాపురం పూర్తయి డైవర్సిఫికేషన్ వేసేశారు తర్వాత వాళ్ళే అనుకున్నారు ఈ సెల్ ఫోన్ కనుక ఉన్నకపోతే ఈ డైవర్స్ వ్యవహారం ఇంత వేగంగా సాగింది ఇది కాదు కాబట్టి ఎందుకంటే ఉత్తరం రాసి ఆ ఉత్తరం వాడికి అద్దీ అటు నుంచి రిప్లై వచ్చేప్పటికీ ఆవేశాలు కావేశాలు తగ్గుతాయితాయి ఇప్పుడు ఇంకేముంది అంతా సెల్ ఫోన్ నా మనస్సు విరిగిపోయింది ఈ మాట సెల్ ఫోన్ మీద చెప్పేశారు మీద రాశారనుకోండి ఇది చేరేప్పటికీ వారం పడుతుంది ఈ వారంలో మనస్సును అతగించుకునే ఒకసారి అంత ఛాన్స్ ఏమైనా ఉంటే దాన్ని వర్కౌట్ చేయొచ్చు అలా కాకుండా సెల్ ఫోన్ ఉందనుకోండి మనస్సు విరిగిపోయింది అని అనిపించిన వెంటనే అది చెప్పేసి దాకా మనిషి అలా ఉంటుంది మనస్సు యొక్క ప్రెషర్ అలా వెంటనే సెల్ ఫోన్ తీసుకుని వచ్చేసి అటువైపు రెండు కాకపోతే చెకాకపోతుంది ఎందుకంటే చెప్పేసేయాలి అది వెంటనే సరే పోనీ ఫస్ట్ టైం దొరకకపోతే సెకండ్ టైం దొరుకుతాడు కదా దొరకడం దొరుకుతాడు లేదంటే దొరుకుతుంది స్త్రీ ఆ పురుషుడు నా మనస్సు విరిగిపోయింది నేను ఇద అంటే నీ మనస్సే కాదు నా మనస్సు కూడా విరిగిపోయిందని మరి డిఫెన్సివ్ పోస్తున్నట్లుగా నుంచి ఈ పుష్టి అదర్ పర్సన్ నుంచి డిఫెన్సివ్ కొద్ది డిఫెన్స్ లో పోకడు నీకు నేను రహస్యం చెప్తున్నా ఎప్పుడు ఎవరిని కూడా డిఫెన్సివ్ రండి రండి గారు అయ్యే అయ్యే ప్లీజ్ కంప్లీ రండే మీరు చాలా అడావిడిగా వచ్చారు నేను మీకు ఒక కవర్ ఇద్దాం అనుకుని సంచిలు పెట్టి మర్చిపోయాను రండి ఇల్ల ఇల్ల దయచండి ఇలా దయచండి నిమ్మ గణేష్ బాగున్నావా గణేష్ విఘ్నేశ విఘ్నేష్ నాకు గణేష్ అన్నా విఘ్నేషన్నా ఒక్కలాగే అనిపిస్తుంది నమస్కారం నిలబడి చేసేయమ్మా ఓకే ఓం నారాయణ శుభం రండి మీరు కూడా రండి నమస్కారం నేను అతనికి ఇవ్వాలని ఒక కవర్ నాకు సెంటర్ లో పెట్టుకున్నాను అది రేపు ఎప్పుడో మీకు అందజేస్తాం నేను ఆశీర్వదనం చేస్తాను నేను అట్లాంటా వస్తే నేను కలుస్తాను ఎల్బిఐ టచ్ విచ్చి వస్తే అట్లాంటావు అట్లాంటా వచ్చి డేట్స్ ఫైన్ ప్లాన్ ఏమీ లేదు వస్తే నేను ఎల్బిఐ టచ్ విచ్చాను డైన ర్యాలీ విషు గుడ్ లాక్ శుభండి చాలా సంతోషం సో యూ హ్యావ్ ది గుడ్ విషస్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ శుభం భూయా అలాగే అదే కనుక సో ఈ విధంగా ఆ క్రోధం యొక్క వేగము ఆ రీసెంట్మెంట్ యొక్క వేగం రీసెంట్మెంట్ మీరు గమనించడం లేదు ఆ చికాకు కోపం ఉన్నప్పుడు ఎవరి వాడికి చెప్పేస్తే కానీ మీరు తట్టుకోలేరు వాడికైనా చెప్పాలి లేకపోతే వాడి చెవిలో వేసి వాడికైనా చెప్పాలి ఏదో ఆ సందర్భాన్ని బట్టి సో ఆ విధంగా బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రసంగాలు ఎక్కువైపోయి ఎవరైనా ఒకసారి వన్ పర్సెంట్ ఛాన్స్ టు యునైట్ అది కూడా విరిగి జీవితం ఆ రిలేషన్షిప్ ముక్తలైపోతుంది ఇదంతా కూడా కోపము ద్వేషము చికాకు వ్యతిరేక భావము హాస్టలిటీ రిసెంట్మెంట్ ఇవన్నీ గ్రేట్స్ అవి పెరిగి పెరిగి మనుషులు శత్రువులు వింటారు చాలా దురదృష్టకరమైన పరిమా పరిణామం దీన్ని మనం సర్వ విధములా కూడా దూరంగా పెట్టాలి ఆ వేగము ఉందావరణం తత్వ ఉత్ప అంటే నేను చెప్పలేను కానీ వచ్చిన కోపాన్ని వేగం అవ్వకుండా చూసుకోవాల్సిన పూచి మన మీద ఉంటుంది ఆ కామక్రోధములు పుట్టుక స్థానము ఆ వేగానికి ఉద్భవ అంటే పుట్టుక స్థానము ఆ ఇమోషన్ కామనా అనే ఇమోషన్ నుంచి క్రోధము అనే ఇమోషన్ నుంచి ఆ వేగం పుట్టుకొస్తుంది అదే ఒకసారి కారు నడుపుతున్నాడు ఎనభై మైళ్ళ వేగంతో నడుపుతున్నాడు అక్కడ యుఎస్లో న్యూయార్క్ వెళ్తాడు ఈ ఏదో ప్రసంగం వచ్చింది ప్రసంగం వచ్చి నేనున్నాను అవును ఆయనకి ఆ మాట చెప్తే బాగానే ఉంటుంది అని నేను ఏదో ఆ ప్రసంగంలో ఇది అలా వచ్చింది వెంటనే తీసి హీ స్టార్టెడ్ డైనింగ్ అండ్ హీ స్టార్టెడ్ డైనింగ్ వెంటనే మీరు అందులో లేనిలో ఉన్నాడు ఎయిటీ మైల్స్ పోతూనే ఉన్నాడు నేను అప్పుడేం మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అవతల వైపు మోగింది మోగితే అతను ఎత్తలేదు అవతల వైపు ఏది ఇంకోసారి అది ఊరుకున్నానే మాట్లాడు అంత అయిపోయింది ఆశ్రమానికి వచ్చేసరిక చెప్పారు వాటి హన్ ఇది కదా ఎందుకంటే పెన్సిల్వేనియా రాష్ట్రంలో డ్రైవ్ చేస్తున్న ఫోన్ మాట్లాడితే ఇల్లీగల్ అంటే ఇంకా లా పాలు ఏదేమో అన్నాడు పాస్ అయింది నేను చెప్పి పాస్ అయింది మొన్న పాస్ అయింది ఇట్ ఈజ్ నో పాస్ సో ఇట్ ఈజ్ ఇల్లీగల్ ఇల్లీగల్ అనే మాట ఇండియాలో ఆ మాట అది ఎందుకు కనిపిదే అనమాట ఎవరు పట్టించుకోరు అన్నీ ఇల్లీగలే ఇక్కడ కానీ అక్కడ అలా కాదు అక్కడ ఇల్లీగల్ అంటే షీ ఓ ఐర్ ఎస్ ఇది ఈజ్ ఎందుకంటే అది తనక ఇది రికార్డ్ ఏంటంటే రికార్డ్ అంటే కెమెరాలో రికార్డ్ అయితే సరిపడుతుంది వాడు వచ్చి మనిషి కొట్టుకో అక్కర్లా కెమెరాలు ఉంటాయి కెమెరాలో రికార్డు ఏంటంటే నేమ్ ప్లేట్ తో రికార్డ్ అవుతుంది టైము డే టైము నేమ్ ప్లేట్ తో రికార్డ్ అవుతుంది ప్యాకేజ్ వచ్చి వస్తుంది డాలర్స్ పైన వస్తుంది వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఇండియా గారు ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్ ఫర్ హిమ్ అని ఆ మాట చెప్తారు ఇంకో మాట చెప్తారు సుజ్ ఇంతొప్పరావస్యం కాదు ఇంత రోపర్ కూడా తర్వాత ఇంకో మాట చెప్తారు నాట్ ఓన్లీ కార్లో నేనున్నాను ఇంకొకరు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు నీకు ఆయన భ్రమించాలి మీకు పర్వాలేదు మీ జీవితం నువ్వు భ్రమించాలి నేను సాధన నాకు పర్వాలేదు ఏదో అవుతుంది మన జీవితాలకు ఒక తాడు బొంగరం ఏం లేదు గాలి పెట్టాలా బతుకుతూ ఉంటాం ఏదైనా పర్వాలేదు ఆ వెనకాల శక్తి ఎవరే శక్తి కాబట్టి ఇట్ ఈస్ రామ్ అని నేను చెప్పాను ఎందుకు ఆ వేగం ఎక్కడి నుంచి వచ్చింది ఇమీడియట్ గా ఫోన్ చేసేయాలనే వేగం ఎక్కడ అది వేగం నేను అప్పుడు అతను ఉన్నాడు వాట్ షూ లేదు యూ షు టేక్ టు ది షోల్డర్ షోల్డర్ లో తీసుకో ది సిగ్నల్ షోల్డర్లోకి తీసుకో ఆపు డయాజ్ ఇంకా బెస్ట్ ఇంటికి వెళ్ళి డయాజ్ చేయా భూమి అవకాశాలు ఏకవైపోతాయా ఇప్పుడు నువ్వు చెప్పినావు చేసిన పని వెంటనే అవ్వకపోతే ఒక గంట తర్వాత అయిందనుకోంపుణ్యాకాశాలు ఏకమైపోతాయా ఏమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ తొందర ఉంటే మనిషి పురుతార్షుడవుతాయి ఈ అర్థం అర్థం లేని సంసార విషయాల్లో ఎందుకు తొందర ఎందుకు కాబట్టి కామ వేగము క్రోధ వేగము మనలో ఉంటుంది మనం దాన్ని గుర్తుపట్టి కేర్ఫుల్ గా న్యూట్రలైజ్ చేయాల్సి ఇప్పుడు ఆ వేగం యొక్క లక్షణాలు శంకర్లు చెప్తున్నారు రాష్టకారులు దాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తారంటే రోమాంచన ప్రహృష్ట నేత్రవదనలింగ అంతఃకరణ ప్రక్షోభరూప కామోద్భవో వేగ ఈ వేగంలో వెరైటీసు కామోద్భవ వేగ క్రోధోద్భవో వేగ కామము నుంచి పుట్టే వేగం మము అంటే కోరికలు ఏవో కోరికలు వాటి నుంచి కుట్టే వేగం అది ఎలా ఉంటుందంటే ఆ వేగము రోమాంచన అంటే గగురుపాటు కలుగుతుంది ఒక్కసారి గగురుపాటు కలుగుతుంది సో అది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే తర్వాత ప్రహృష్ట ప్రహృష్ట అంటే హృదయంలో ఒక తీవ్రమైనటువంటి ఒక హర్ష భావన కలుగుతుంది హర్షం అంటే బ్యా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటారంటే మన మీరు ఎప్పుడైనా గమనించారా ఇది వీడు గోల్ ఆడతారు సాకర్ గేమ్ ఆడతారు వీడు గోల్ వేస్తాడు గోల్ వేసిన వెంటనే యూనో నేను అడిగా వాళ్ళు కన్ఫామ్ చేశాను నాకు ఈ గోల్ వేసిన వాడు పారిపోతారు అక్కడి నుంచి ఎందుకంటే ఈ పాత్ర ఈ టీమ్మేట్స్ వచ్చేసి వాడి మీద ఉరికేస్తారు నలుగురు ఉరికేస్తారు ఉరికేస్తే వాడి చేతిలో వాళ్ళు నెప్పులు పుడతాయి మినిమం పారిపోతాడు లేకపోతే వెళ్ళిపోయి కూర్చుంటాడు కూర్చున్నప్పుడు ఉరికితే సో ఈ విధంగా నేను ఒకసారి చూశాను వాడు గోల్ వేసేసి హీఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ దిజన్ పార్ట్నర్స్ ఎందుకంటే వాళ్ళు వచ్చి మీద ఉరికేస్తాను పడిపోయింది దీన్ని హర్షము అంటాను నేను ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ ఇస్తాను హర్షము అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి వారు పట్టశక్తి కాని ఆనందాన్ని పడుకుంటూ ఉంటారు కానీ హర్షం ఉంటారు అది కుటాలకి పర్వాలేదు ఎందుకంటే గుండె బలంగా ఉంటుంది సెల్స్ బలంగా ఉంటాయి రక్త ప్రసారం అనేది కూడా దిట్టంగా ఉంటుంది కాబట్టి వాడు తట్టుకోగలుగుతారు అది పెద్ద వయస్సులో తట్టుకోలేదు అంచేతనే కపిల్ దేవ్ సెంచరీ చేసినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు జైలు వెళ్తేనే ఎలక్షన్స్ ఎగ్గినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అలా అలా ఉంటారు అది హర్షం అది పెరాక్షిజం అంటారు అంటే ఇంటెన్స్ టర్బులెన్స్ ఆఫ్ ది మైండ్ ఇన్ పాజిటివ్ వే హర్ష వే హ్యాపీనెస్ వే అది ఉంటుంది తర్వాత ఈ దీని రక్షణ లింగము అంటే కళ్ళల్లో కనపడతాయి ముఖంలో కనపడతాయి అంటున్నారు నేత్ర వదన ఇవన్నీ అంటే ఆ ఇమోషన్ చాలా బాగా డిస్క్రైబ్ చేశారు అంటే ఆ ఇమోషన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇమోషను కేవలం మనస్సులో ఉందనుకోండి దానికి వేగం అని అనిపించుకో మనస్సులో పుట్టి దేహంలో దాని యొక్క లక్షణాలు ప్రకటమైనప్పుడు అది వేగము గలది అవుతుంది కాబట్టి గుండె వేగంగా పట్టుకుంటుంది ఒళ్ళంతా దగ్గు కలుగుతుంది కళ్ళు ఎర్రబడతాయి లేకపోతే ఇలా విప్ప ఆరుగుతాయి తర్వాత ముఖమంతా కూడా ఒక ఒక విధమైనటువంటి మనకి అది డికాక్షన్ కనపడుతుంది ఈ విధంగా ఇమోషన్కి ఫిజికల్గా కనపడి ఇవి కనపడాలనేది కొన్ని వందలు ఉంటారు అక్కడ ఒక మాటలో చెప్పాలంటే మొత్తం బయోకెమిస్ట్రీ అంతా మారిపోతుంది రక్తం ఆ టైంలో వాటి రక్తాన్ని తీసి బయోకెమిస్ట్రీ చేస్తే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఏవేవో ఎడ్రినటువంటి హార్మోన్స్ వస్తాయి అంతకుముందు లేనివన్నీ వస్తాయి ఆ రక్త ప్రసారణ తర్వాత వాయువు యొక్క సంచారంలో మార్పులు వస్తాయి డైజెస్టన్లో మార్పులు వస్తాయి చాలా మార్పులు వస్తాయి దేహం ఇది ఒక వాసనగా స్థిరపడి ఇది పునఃపున అది ఆవృతం అవుతూ ఉంటుంది తర్వాత ఇవన్నీ కలిసి పోగుపడి వీడి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇది హర్షము ఇది కామో కామోద్భవం వేగ ఇంకా క్రోధోద్భవం ఎలా ఉంటుందో ాదిలింగ సందోష్ట రక్తనేత్రాదిలింగ క్రోధోద్భవే ఇది కోపం నుంచి పుట్టేటువంటి వేదము ఏమిటి గాత్ర ప్రకంప అంటే ఒళ్ళంతా మునుకుతుంది శరీరంలో మునుకొస్తుంది స్వేద చెవట పడుతుంది మనవిగా చల్లగా ఉన్నా కూడా ఇది చేమట పడుతుంది సందష్టోష్టపుట ఓష్ఠపుట అంటే తెదివి యొక్క ఒక భాగం మొత్తం తెలివిలో ఒక భాగాన్ని వాడు కొరుకుతాడు వాళ్ళతో కొరుకుతాడు సందష్ట ఓష్ఠపుట రక్తనేత్ర కళ ఎర్రబడతాయి ఆదిశబ్దం చేతను ఇంకా ఇలాంటివి ఏమైనా కొన్ని మీరు తీసుకోవచ్చు సో ఆదిశబ్దం ఏతదాది అని లింగాన్ని సో మాట తడబం గాలి ఉచ్స నిశ్వాసలు వేగంగా ఫోర్స్డ్ బ్రీదింగ్ లోకి పడిపోవడం ఇవన్నీ కూడా క్రోధ వేగము యొక్క ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ ఈ వేగము కాస్త కోపం అంటే కోపం వచ్చిందనుకున్న వీడి వీడి లగ్ ఉంటాడు అని అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ టైము వీటితో పెట్టుకోకుండా మరొకటే ఏదైనా మార్గం చూసుకుందాము అని అనిపిస్తుంది అంతేగాని ఈ రియాక్షన్స్ ఏముందాం అప్పుడు కోపం వచ్చింది కానీ వేగంలో పడలేదు కాబట్టి కోపం వచ్చినా కామన పుట్టినా పర్వాలేదు అది వేగం పుంజుకోకుండా మనం చూసుకున్నాం నిష్కామంగా క్రోధం అనేదే లేకుండగా ప్రపంచాన్నంతా కూడా క్షమించగలిగే పెద్ద హృదయం ఉన్నట్లయితే వాట్ మోర్ యూ వాంట్ దట్ ఈస్ ది ఆత్మజ్ఞానం అంటే మరి అలాగే ఉంది కాబట్టి అది గమనించగ విషయం య జీవన్ సోధు ప్రసహితుం శక్నోతి సయుక్తో యోగీ సుఖీ చ ఇంహలోకే నర సో ఇటువంటి వేగాన్ని ఎవడైతే నిగ్రహించే దానికి సమర్థుడుగా ఉంటాడు అంటే వేగం రాకుండా చేసుకోగలుగుతాడు అది వెరీ సింపుల్ ఆ వేగం వచ్చినప్పుడు ఇది దోషము అని గుర్తుపట్టాలి ఆ దోషాన్ని గుర్తుపట్టేస్తే చేస్తున్నారు మనం ఏం చేస్తాం ఎగరవాడిలో దోషాన్ని గుర్తుపట్టడానికి ఉత్సాహమే కానీ మనలో దోషాన్ని గుర్తుపట్టే ప్రయత్నం మనం చేయం సో ఎగరవాడి కంట్లో నలుసు వీడికి వీడి కంట్లో భీమ్ ఉంటుంది పెద్ద భీమ్ అని అలాగే చూడదు ఒక పెద్ద దూలం ఉంటుంది వీడి గంటలో అది వీడికి కనపడదు వారి ఓన్ కంటలో దూలం ఉంటుంది కనపడదు ఎదరవాడి కంట్లో నలుసు కనపడదు సో ఎదరవాడి కంట్లో నలుసు గురించి చెంత చేయడం కంటే మన కంట్లో ఉండేటువంటి తీసేస్తుంటే మంచిది అలాగే నర సర్షప మాత్రాన్ని పరదోషానికి పశ్చి ఆత్మనో బిల్వ మాత్రాన్ని పశ్చిన్నది నా పశ్చిది అబో ఈ శ్లోకం గుర్తు వచ్చిందండో ఒకప్పుడు గుర్తురాదు ఓ పని గుర్తు గుర్తు వస్తుంది అలా మొట్టమొదటి గుర్తుకొచ్చింది సో సర్సపా అంటే ఆవాలి ఎద్రవాడి దోషం ఆవగింద వీడికి స్పష్టంగా తెలుసు క్లియర్ గా తెలుసుకోవాలి ఇది తప్పు స్పష్టంగా తెలుస్తుంది ఆత్మన బిల్వ మాత్రని తన ఓన్ దోషాలు మారేదికాయంత దోషాలు పశ్చిన్నది చూస్తూనే ఉన్నా కూడా చూడదు చూస్తూ ఉంది కూడా చూడదు అంటే ఓవర్లుక్ చేస్తాడు ఎదరవాడు దోషాల కోసం ఓవర్లుక్ చేయడు గుర్తుపెట్టుకుంటాడు అలా పరిశీలిస్తాడు అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఎదర్వాళ్ళలో దోషాలు మన టీవీ ఛానల్స్ లాగా న్యూస్ పేపర్ పీపుల్లాగా తయారు కాకూడదు టీవీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి చేసిన మంచి కార్యాన్ని వాడు రిపోర్ట్ చేయడం మరికి ఏముంటుంది రిపోర్టు రిపోర్ట్ చేయడం ఒక వ్యక్తి చేసినటువంటి ఒక వ్యక్తి జీవితంలో వచ్చిన దుష్కార్యమే వాడు రిపోర్ట్ చేస్తుంది అది సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే అంతా ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అంతా బాగా జరిగిందని కొన్ని రిపోర్ట్ చేయండి ఎలక్షన్ మీటింగ్ లో అల్లరి అనుకోండి వెంటనే అది రిపోర్ట్ చేస్తుంది అది న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ యొక్క లక్షణం ఇది వెరీ బ్యాడ్ ప్రపంచం అంతా ఉంటుంది లక్షణం కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఇండియాలో పొలిటికల్ పేపర్స్ మీకు మామూలుగా న్యూయార్క్ టైమ్స్ ఉందనుకున్నా బాగా తెలుసు అని చెప్తున్నాను మీకు పొలిటికల్ ఫ్లాండరింగ్ అవి ఉంటాయి వీళ్ళ మీద వాళ్ళు రోజు చదువుకోవడం అది ఉంటుంది కానీ అట్ ది సేమ్ టైం అపోజిషన్ పార్టీస్ ద ఇండే డీచ్ ఇన్ సమ్ సీరియస్ పొలిటికల్ డైలాగ్ ఇప్పుడు ఒబామా వర్షస్ హెలరీ క్రింటన్ ఉందనుకోండి ఇట్స్ ఎ డైలాగ్ ఫర్ త్రీ మంత్స్ ఎంగేజ్ ఈచ్చేదా నేనే సీరియస్ డైలాగ్ ఇంటెన్స్ డైలాగు ఆటనే ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అవుతాయి వాళ్ళిద్దరిలో ఆ డైలాగ్లో ఇంటలెక్చువల్స్ సొసైటీ అంతా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి కానీ డైలాగ్లో ఎప్పో చీచ్ కానీ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా చాలా మర్యాదగా ఉంటుంది జెంటిల్మెంట్స్ గేమ్ అన్నట్టుగా చాలా మర్యాదగా ఉంటుంది ప్రతిసారి ఆ డైలాగ్ అయిపోయిన ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ది జాయింట్ అండ్ దేర్ ఈస్ ఆ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ కి ఒక కంబైన్ ఫోటో ఒకటి వస్తున్నారు యాజ్ విట్ దే ఆర్ డూయింగ్ విట్ ప్రతిషేక్ ఆఫ్ ది సొసైటీ ప్లేస్ చాలా మర్యాదగా చేస్తారు ఇక్కడ ఈ మధ్యనే అటువంటిదిలో కొద్దిగా మొదలుపెట్టే ప్రయత్నం ఈ ఛానల్ వాళ్ళు చేయించి వాళ్ళిద్దరినీ పక్క పక్కన నిలబెట్టి మాట్లాడరా అంటే వాళ్ళు అది చేసుకుంటూ టిక్ మొదలు ఇక్కడ ఒక కేర్ఫుల్ పొలిటికల్ డైలాగ్ అనేది ఉండదు ఇప్పుడు పోచంపల్లి ప్రాజెక్ట్ ఉందనుకోండి వీ కెన్ హ్యావ్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ కెన్ హ్యావ్ ఏ డైలాగ్ అలా మొదలుపెట్టింది గవర్నమెంట్ సమ్ డైలాగ్ వీ షుడ్ హ్యావ్ అండ్ దాన్ని నడవనివ్వకుండా దాని మీద అల్లరి చేసేసి తిట్టేసుకుని కొట్టేసుకుని ఆఖరికి ఆ డైలాగులన్నీ బంధు అలా ఉండకూడదు డైలాగులో ఎంగేజ్ చేయాల్సింది తర్వాత గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడానికి ఉపయోగించే మెథడ్స్ ఏమిటంటే పబ్లిక్ ఒపీనియన్లని క్రియేట్ చేయడమే మెథడ్ అంటే ఇదివే స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్రెస్ రెవిసెన్స్మెంట్ అండ్ దెన్ రైట్ లెటర్స్ టు ది గవర్నమెంట్ ఈమెయిల్ లెటర్స్ అలాగే ఉంటుంది అంతేగాని రాష్ట్ర రూపం ధర్నా బస్సులు తగలబెట్టడాలు ఇలాంటివి ఉన్నాయి అటువంటివి ఇల్లీగల్ యాక్ట్స్ ఏమున్నావు బస్సు తగలబెట్టడం లాంటిది heel the center to jail for 20 years it was merciless jail was a merciless ah ilante vashalam venistha ikkada bosukuni uppu pettestha agal pettestha palavum chachipoyadu idi dharmadeshana podo a sheelamlo na akkada tamilnadu valage edho siksha padthe dan meda ee dm gatte vallo 7 8 10 vallo eda mariche sikshana da angul kaani padu kaabate ఎనీవే వై ఐఎం సేవింగ్ ఆల్దీస్ సో ఆ వేగము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ వేగం రాకుండా మనం మనలో ఉండే దోషాన్ని చూసుకోవాలి ఎవరి వాళ్ళ దోషం మనకు అనవసరం ఈ టీవీ ఛానల్స్ లాగా తయారు కాకూడదు టీవీ ఛానల్స్ అనే దృష్టాంతం నేను ఎందుకు మొదలుపెట్టానంటే వాళ్ళు దోషాన్ని పట్టుకోవడమే వాళ్ళ యొక్క ధ్యేయంగా ఉంటుంది దోషాన్ని పట్టుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు నేను అప్పట్లో ఇక్కడ ఈ శంకర్ ఆచార్య అరెస్ట్ అల్లరంతా జరిగింది చూడండి అప్పుడు నేను వచ్చాను అప్పుడే దిగాను అరెస్ట్ అయిపోయి ఆయన ఇంకా ఆ ఎపిసోడ్ వెరీ శాడ్ ఎపిసోడ్ ఆ టైంలో వచ్చాను నేను అక్కడికి టీవీ నైన్ వరకు ఎవరికో తెలిసింది వాడు నా దగ్గరకు వచ్చాడు వచ్చి మీ వాళ్ళకి వచ్చే స్టేట్మెంట్ రద్దు అన్ని అమెరికా హవీస్ డి ఒపీనియన్ లేరంటే ఏదో నేను చెప్పింది సౌమ్యంగా ఏదో చెప్పారు అది వాడికి నష్టలేదు వాడి ఇంకేదో నా వెంట పడ్డాను ప్రారంభించాను నేను చెప్పాను నేను చెప్పి నేను చెప్పిందంటే చెప్పేసి అనేక మీరు చెప్పిందంటే పస్తయం లేదా గో ఒకరికే చెప్పింది ఏదో చెప్పాను అడిగి మసాలా కావాలి ఇదే రేపు ఆయన ఎందుకు అరెస్ట్ చేయటం అయ్యో ఓ అలా చేయకూడదు పెద్దవాళ్ళని మహాత్మాని అరెస్ట్ చేయడం వీళ్ళకి కలసా వెరీ సాడ్లండి వాళ్ళు రిలీజ్ అయ్యారు అందుకు సంతోషం తర్వాత ఇంకోటే ఇప్పుడు నారాంటి కోటి నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు ఎందుకంటే నేను జైలు తోటి స్నేహం కట్టేసి వాళ్ళతో కలిసి బోయించేసి వేసక వస్తాను ఇప్పుడు వీళ్ళు ఈ ఈ స్వాములు ఉన్నారంటే వీళ్ళు తిండి తిప్పులు వీళ్ళు బోలు నియమాలు వీళ్ళు ఉపాసక స్వాములు జ్ఞాన స్వాములు కాదు జ్ఞానస్వాములు వాడికి సర్వంజాల మీద బ్రహ్మాన్ని బయలుదేరతాడు వాడికి ప్రపంచం అంతా వాడి కుటుంబమే వాడు ఎక్కడ ఎవరో పడుకుందుకు విశ్రాంతిగా పడుకునే ఏదైనా తరగడాదు తుప్పుడు ఎలా వీడి జైలుకి వాడి వల్ల తరగడా ఉంటుందో ఉండదు అని బెంగ వీడికి అంతేకాదు జైలుకి వెళ్ళేవారు ఏమి ఉండదు ఏముంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇటు పెట్టినా అటు ఏమీ తేడా పడదు కానీ అటువంటి పెద్దవాళ్ళని వాళ్ళు వాళ్ళ ఉపాసన పీఠము ఇది ఏది ఏవో వాళ్ళకి చాలా పేరసమేదిగా ఉంటుంది అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు చాలా సఫలవుతారు ఉంటుంది ఆ ఇమేజ్కి హిందూ సొసైటీకి ఏదో ఒక సంబంధం కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు సో కాబట్టి ఈ కామక్రోధోద్భవమైనటువంటి వేగాల్ని ఎవడైతే సహించటానికి సమర్థుడుగా ఉంటాడు వాడే యో అంటే యోగి అని అర్థం అన్న యోగి ఒకటే అర్థం నా పదం ఒకటే యుద్ధి నుంచి ఓ ప్రచయం చేస్తే యుక్త అని వస్తుంది తా ప్రచయం తా అంటారు దాని ప్రచయంలో కూడా కకారం పోతుంది యుద్ధు తా యుద్ధ్యుత జుక్కు అవుతుంది జకారం కకారం అవుతుంది యుక్త అదే యుద్ధు ఈ అనే ప్రచయం చేసారు అప్పుడు చేరిస్తే ఏమిటవుతుంది అజ్జు గా అవుతుంది కాయబదులు గా అవుతుంది దానికి ముందుండే ఒక గుణం వచ్చి యోగి అవుతుంది రెండో ఒక తేడా ఎన్ని తేడా ఏంటో సో అంచేతనే శంకర్లు క్లియర్గా రాశారు సయుక్తో యోగి సుఖీ చేహలోకే నరహ వాడే యోగి మనం గీతలో చెప్పిన యోగి అయిపోవాలన్న జీవితంలో గీతలో చెప్పిన యోగి మీరు మామూలుగా మీ ఉద్యోగం మీరు చేసుకోవచ్చు గృహస్థులుగా ఉండొచ్చు పిల్ల పాపలతో హాయిగా మీరు ఏ స్టేషన్లో ఉన్నారో ఆ స్టేషన్ లోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు గడ్డలో వైపు చక్కర్లు చక్కగా మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటారో అలా మెయింటైన్ చేసుకోవచ్చు హెయిర్ స్టైల్ అంతా కూడా మెయింటైన్ చేసుకుంటారు కానీ సింపుల్ గా జీవించడం అలవాటు చేసుకోవాలి ఆ గీతలో చెప్పిన విధానంగా జీవిస్తే వాడు యోగే అయిపోతాడు అలాగంటే యోగుల కింద అలా కాకుండా మీరు ఈ ట్రెడిషనల్ యోగా పీపుల్ ఉన్నారనుకోండి ఆ యోగి ఎవరవుతది చాలా కష్టం మరేవో ముప్పై ఆసనాలు వేయాలి ప్రాణాయామం చేయాలి తపస్సు చేయాలి అప్పుడు యోగ అవుతుందంటే అది మనం ఎక్కడవుతాం చాలా కష్టం ఆ కూడా కాబట్టి మనం ఉన్న చోట మన జీవన శైలిని సీరియస్గా డిస్టర్బ్ చేయాల్సిందేం లేదు ఉన్న స్టేషన్లోనే యోగిగా బ్రతకచ్చు అది ఎలాగా అంటే కామక్రోధోద్భవం వేగం ఈ కామక్రోహాలను దూరం చేయగలిగితే వాడే యోగి యోగి అయితే లాభం ఏమిటి లాభం ఏమిటండి సుఖీ వాడిదే సుఖం ఈ జీవితంలో సుఖం వాడిదే ఈ యజ్ఞాలు యోగాలు చేసిన వాళ్ళకి స్వర్గానికి పోయాక వస్తుంది సుఖం వాళ్ళకి ఇప్పుడు అంతా దుఃఖమే యజ్ఞం చేసేదంటే తిండి తినడానికి ఉండదు ఉపవాసం చేయాలి ఆ హోమాలు పొగంతా కళ్ళలోకి పోతూ ఉంటుంది సో అలా ఒంటికి వెన్న రాసు కూర్చోవాలి యజ్ఞం ఒంటికి వెన్న రాసు కూర్చుంటారు ఇంటికి వేసంగాలంలో వెన్న రాసు కూర్చోడు అంటే ఎంత కష్టం అంటే అందులో పొగ మంట నిర్దేశాలు ఎక్కడైనా చూసారా అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళి అలా చూసే చూసి ఉత్సాహంగా ఉంటుంది కానీ అక్కడే కూర్చుని పండుగ చాలా కష్టం అనిపిస్తుంది ఈ కష్టం అంతా పడింది దేనికంటే స్వర్గంలో భోగనం కోసం వీడి యోగు ఉన్నాడు వీడు వీడు ముక్కు మూసుకు కూర్చుంటాడు మూడ కూర్చున్నాడు అదే ఏదో శ్రవణం చేస్తాడు ధ్యానం చేస్తాడు శ్రవణం చేసి ధ్యానం చేయాలి శ్రవణం లేకుండా ధ్యానం చేశారనుకోండి మీ బుద్ధిలో ఉన్నటువంటి ఆ ఐడియాస్ ఆ భావజాలం స్వమ్ యూస్లెస్ భావాలన్నీ ఉంటాయి బుద్ధిలో అవే గిరిగిరిగా తిరుగుతూ ఉంటాయి అక్కడ ఏ ధ్యానం చేస్తారో అవే అక్కడ తిరుగుతూ ఉంటాయి కొత్త ఏ ఉండదు తర్వాత సత్యవస్తువు యొక్క అవగాహన ఉండదు ఆ ధ్యానం కూడా నీరసంగా ఉంటుంది దాంట్లో ఏం గుణం ఉండదు అలా ఉండకూడదు మీరు శ్రవణం ఒక గంట సేపు శ్రవణం చేస్తే అది మీ ధ్యానాన్ని బాగా ప్రభావితం చేస్తుంది అంటే శ్రవణం అంటే క్వాలిటీ శ్రవణం చేయాలి సో అలాగన్నాం కాబట్టి మీ జీవితంలో ఇప్పుడు ఇక్కడ సుఖంగా ఉండే ఉపాయాన్ని చెప్పేది గీత సయుక్త సుఖీ నర క్యాస్ట విజి అని అంటారు గీత లేదు తర్వాత శ్లోకం సుఖోంతరారామహాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో య ఎవడైతే మూడు క్వాలిఫికేషన్స్ శాటిస్ఫై చేయాలి అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతి మూడు క్వాలిఫికేషన్స్ ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఎవడు శాటిస్ఫై చేస్తాడో వాడే యోగి సయోగి అంటే జ్ఞాని అని అర్థం వాడు బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షము నిర్వాణం అంటే మోక్షం బ్రహ్మే మోక్షం బ్రహ్మరూపమైన మోక్షాన్ని పొందుతాడు పొందితే వాడు ఏమైపోతాడు బ్రహ్మభూతుడు అయిపోతాడు బ్రహ్మ సో భాగవతంలో శ్లోకం చూసాను వచ్చే ముందు చాలా అందమైన శ్లోకం దాంట్లో ఏమంతస్తారంటే తీర్థములు అంటే జలమయములు తీర్థములు కావు ఆ శ్లోకం గుర్తులేదు మీరు చిత్రిగా అందర్వాళ్ళు పదో పదో స్కంభంలో తర్వాత మృచ్ఛిలామయములు దేవతలు కాదు జలమయములు తీర్థములు కాదు సాధు సంతులు మహాత్ములు వారే తీర్థములు వారే దేవతలు ఎందుకంటే తీర్థములు ఏం చేస్తాయి మనం సేవిస్తే మనల్ని పవిత్రములు చేస్తాయి జలమయమైన తీర్థముల ద్వారా మీరు పవిత్రులు కావాలంటే చాలా సేవ చేయాలి మృచ్ఛిలామయమైన దేవతలను ఆరాధించి పవిత్రులు కావాలంటే చాలా కాలం ఆరాధించాలి కానీ ఈ సాధు సంతులని దర్శించి వారి శ్రవణం చేసినంత మాత్రాన వెనువంటనే మనము పవిత్రులమైపోతాం కాబట్టి వాళ్ళే యథార్థమైన తీర్థములు వాళ్ళే యథార్థమైన దేవతలు అని రాష్ట్రాలు శ్రీకృష్ణుడు కదా మనం కాబట్టి సో బ్రహ్మభూత ఈ మహాత్ముడు వాడు బ్రహ్మీభూతుడైతే ఉంటాడు అంటే ఉండగానే బ్రహ్మైపోతాడు ఒక పరిచ్ఛిన్నమైన అహంకారము కలిగిన జీవుడుగా కాకుండా చూసి వాళ్ళకేదో ఒక దేహము ఇంద్రియములు ఉన్నట్టుగా కనిపిస్తుందప్పిస్తే వాడు ఆత్మస్వరూపుడుగా బ్రహ్మీభూతుడై ఉంటాడు బ్రహ్మభూత అభిగచ్చి ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మూడు ఏమిటి చూడండి ఇప్పుడు ఒక ఆయన్ని అడిగారు ఏమండి మీరు సుఖం ఎక్కడ సుఖంగా ఉన్నారా అని అడిగారు ఏం సుఖమండి మా ఆవిడేమో ప్యారిస్ వెళ్ళింది ప్యారిస్ కాబట్టి లండన్ పోటీ ఏదో ఊరు వెళ్ళింది ఆవిడ వస్తే కానీ మళ్ళీ సుఖం ఉండదు ఇక్కడ అంటే వంట అది ఇబ్బంది సో ఇప్పుడు ఏమిటనమాట సుఖం ఏమైపోయింది ప్యారిస్ వెళితుంది ప్యారిస్ వెళ్ళిపోయి ప్యారిస్లో కూర్చుని ఉంది సుఖం కాబట్టి ఆయన సుఖం ఎక్కడుంది అంతహా ఉందా ప్యారిస్లో ఉందా ప్యారిస్ని హాయ్ అది ఒక ధోరణి మానవ స్వభావం అలా ఉంది ఇంకొకటి అడిగారు ఎవరు మీకు రిలాక్సేషన్ ఆరామహ అంటే రిలాక్స్ ఎక్కడ ఉందని అడిగాడు అంటే ఆయన చెప్పాడు ఊటీలోనో గోవాలోనో ఉందని చెప్పాడు అంటే ఈ ఊళ్ళో రిలాక్సేషన్ ఉంది ఈ మా ఆఫీస్ ఉంది ఎలా ప్లేస్తే పరిగెత్తుకునిపోయి ఆఫీసులో పొద్దున్ను సాయంకాలం దాకా బాస్తోడు పాత్ర పాత్ర చేసుకోవాలి ఇంటికి వస్తేనేమో ఇంట్లో పోద ఇక్కడా పనే ఎక్కడా పనే విశ్రాంతి లేదు విశ్రాంతి మరి విశ్రాంతి ఎక్కడ ఉన్న ఆరా ఆరామ ఆరామహది ఈ ఆరాధడుంది అంటే ఊటీలో ఉంది లేకపోతే గోవాలో ఉంది కనీసం గండిపేటకైనా వెళ్ళాలి ఆరాబ్ ఊటి గోవాళ్ళు కనీసం గండిపేట అయితే ఇందిరా పార్కు మరి ఈ మధ్యన వెళ్తున్నారు ఇందిరా పార్కు ఒకప్పుడు వెళ్ళేవారు కాబట్టి ఎక్కడో బయట ఉంది వీడు ఆరాధన అదైపోతుంది ఇంకా జ్యోతి జ్యోతి అంటే నాలెడ్జ్ జ్యోతి మీ నాలెడ్జ్ ఎక్కడుందంటే మా నాలెడ్జ్ ఎక్కడెందుకు ఉంటుంది ఆశ్రమంలో మా గురువు గారి ఆశ్రమం ఉంది ఫలాలను కూడా అక్కడ ఉంది ఇది నా లంచం వీడి వీడు సుఖము బయట ప్యారిస్లో ఉంది వీడి ఆరామేమో గోవాలో ఉంది వీడి జ్ఞానమేమో ఎక్కడో ఆశ్రమంలో ఉంది మరి వీడి దగ్గరే ఉండదు ఇంకా ఎందుకు పరిగిరాడని అర్థం అంత దోషం అనే కాదు మనుషులు ఇలాగే బతుకుతూ ఉంటారు